క్వాలిఫికేషన్ అది లేకుండా ధ్యానం అది ఏం వర్కౌట్ కాదు ఫ్రస్ట్రేషన్ కంటే మిగిలిపోతుంది ఇంకా లోకానికి చూపించచ్చు మేము ఇంత ధ్యానం చేస్తాం అంత ధ్యానం చేస్తామని మీరు లోకానికి చూపించవచ్చు పేపర్లో ప్రకటన వేసుకోవచ్చు అదే మీకు లోకప్రియత్వము ఎప్పుడైతే కావాలని కోరుకున్నారో అది అది పతనానికి అది దారి మీరు ఈ ఆత్మ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళనే లేకపోతారు లోకప్రియత్వం ఏం చేసుకుంటారు అది ఒక అది ఆరవ కోశం మనకు ఐదు కోశాలు ఉన్నాయి చూడండి అది ఆరవ కోశం పెద్ద బంధి పెద్ద బంధం అది లోకప్రియత్వం ఉన్నది చాలా పెద్ద బంధం లోకప్రియత్వం మీద ఆకాంక్ష ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయటం చాలా కష్టం సంసారాన్ని త్యాగమైనా చేయగలుగుతాడు కానీ లోకప్రియత్వాన్ని త్యాగం మరీ కష్టం సంసారాన్ని ఇంట్లో వాళ్ళని అందరినీ ఏడిపించి అందరికీ తాత చెప్పి హృషికేశ్ వెళ్ళి గంగలో మునకలేసి స్నానం చేసి సన్యాసిని అంటాడు అంత పని చేసేస్తాడు ఆ తర్వాత లోకప్రియత్వము అనే దాని విషయంలో పడిపోతాడు అండ్ ఇంకా ఆ ట్రాప్లో పడిపోయి జీవించున్నంతకాలం ఆ ట్రాప్లోనే ఉంటాడు దానికి బయటికి రాలేడు యూ కెన్ సీ అంటే సీట్ అంటే తెలుసు దాని అది ఉంది లేకపోయి ఆ తేడా తెలిసిన వాడు చూడగలుగుతాడు ప్రతి ఒక్కరు చూడగలుగుతాడది నేను అన్నా సో కాబట్టి సర్వతో విరక్తేన ఇంద్రియ భోగముల నుండి వైరాగ్యం అహంకారం నుండి కర్తృత్వ భోక్తృత్వముల నుండి నివృత్తుడైపోతాడు లోకప్రియత్వము నేమ్ అండ్ వాటి నుంచి విరక్తైన తర్వాత సాంసారికమైన లేకపోతే ప్రాపంచిక విషయములలో నేను నా ఐ హ్యావ్ టు లీవ్ మై మార్క్ అనేది అలాంటి దృష్టికోణం ఉంటుంది చాలా తప్పు అది అహంకారం అనిపిస్తుంది ఈగో అయిపోతుంది అలాంటిది ఒక్కటి ఉంటే చాలు అది వాణ్ణి అలా పట్టుకుని బంధిస్తూ ఉంటుంది ఫ్రీడమ్ అనేది ఉండదు కనుక ఈ విధంగా మనస్సులో అంటే ఒక్క నేను చెప్తూ ఉండేవాడిని ఒక ఫార్ములా కింద చెప్పేవాడిని appreciate just know what appreciate is what plan wall edo i don't know how they do i used to say keep the mind empty and people you to empty. empty shunyanga pettukontaru sankalpalu voddhu korikalu voddhu bhayalu voddhu expectations voddhu apeeksha expectation expect to meeru chesare ante you have you have created the uh, situation ripe for disappointment appointment it's a disappointment అపాయింట్మెంట్ లేకపోతే డిసపాయింట్మెంట్ ఎందుకు వస్తుంది అసలు ఏమీ ఎక్స్పెక్టే చేయకూడదు అసలు ముందు అసలు ఎగరవాడు ఏదైనా ఆఫర్ చేస్తున్నాడంటే మనం ఆఫర్ అంటే హీ హీ త్రోస్ ది బెయిట్ బెయిట్ వేస్తాడు ఆఫర్ చేయడం అంటే బెయిట్ వేస్తాడు వాడు బయట వేస్తున్నాడ వాడికి తెలిసి వేస్తాడు తెలియకుండా వేస్తాడు రెండు రకాలుగానే వేస్తాడు కానీ మనం తెలుసుకోవాలి ఇది బెయిట్ ముందు డిసైడ్ చేసేసుకోవాలి I do not expect this. Now you proceed. That is the strength and that is the freedom. What freedom means? Suppose everyone offers work out, you are okay. If it doesn't work out, you are okay. Keep the mind empty. 100% empty. If you want to go to the world, you have to go to the world, ఏమి ఉండదు కదా అని మొదలెట్టారంటే ఆల్రెడీ యూఆర్ ఎక్స్పెక్టేషన్ రెడీ ఎందుకు వై యూ షుడ్ నో ఏముండేవో ఎందుకు తెలుసుకోను వాట్ పర్ ఏదో ఉండారు వడ్డిస్తారు వడ్డించి నోతుంది కంటిలో కంటి వడ్డించగానే తర్వాత నోట పడుతుంది అప్పుడే తెలుస్తుంది ఐడిల్ క్యూరియాసిటీ ఎందుకు కాబట్టి అసలు కీప్ ది మైండ్ ఎంపీ దట్ ఈజ్ విరక్తేన అంటే మరి అది మనస్సు ఎంటీగా జీరో ఎక్స్పెక్టేషన్ అసలు ఏం ఎక్స్పెక్టేషన్ వద్దు దేవుడి దగ్గర నుంచి కానీ గ్రహాల వద్ద నుండి కానీ ఎక్కడి నుంచే ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు జీరో ఎక్స్పెక్టేషన్ సర్వతో విరక్తేనా అప్పుడు మీరు అలాగ మైండ్ని పెట్టుకుంటే ఆ మైండ్లో వచ్చే సంకల్పాలు చాలా తక్కువగా ఉంటాయి మైండ్ ప్రసన్నంగా ఉంటుంది ఖాళంగా ఉంటుంది ఏదో ఇవాళ మధ్యాహ్నం రెండింటికి ఐడియా వచ్చింది మళ్ళీ మూడున్నరకి ఇంకో ఐడియా వచ్చింది అలా ఉంటుంది మైండ్ అంత కామ్గా ఉంటుంది ఎవరండి ఆ తర్వాత వీరు ఓ అనగానే అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్స్లో ఉంటారు రీజన్ పెర్సన్ పెర్సన్ ఉండదు ఇంకా బాడీ ఐడెంటిటీ ఉండదు పెర్సన్ ఉండదు హిస్టారిక్ సెల్ఫ్ ఉండదు పరిచ్ఛన్న వ్యక్తి ఉన్నది ఏమే ఉండదు అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్సే ఉంటుంది ఇంకేం ఉండదు దట్ ఈజ్ బ్రహ్మ బ్రహ్మ తల్లక్ష్యం వచ్చి కాబట్టి మైండ్ను ఆ విధంగా తలిఫేది ఇవ్వాలి అంచేతనే వివేక వైరాగ్యములకి ఎక్కువ ప్రాధాన్యం సాధన చతుష్టయం లేకుండా అసలు పూర్వం వాళ్ళు ఈ వేదానం చెప్పేవాళ్ళు కాదు దానివల్ల చాలా యోగ్యమైనటువంటి సాధకులు కూడా వంచితులుగా అయిపోతూ ఉండే వారి ఈ రోజుల్లో అది అదొక దురదృష్టం ఈ రోజుల్లో మొత్తం అదే ఏదో అందరికీ మొత్తం ఉండే వాళ్ళందరికీ వేదాంతం చెప్పేస్తారని మొదలుపెట్టి అందరూ శిష్యూ అయిపోవాలి నాకు అందరికీ వేదాంతం చెప్పేస్తారని మొదలుపెట్టి దానిని బాగా డైల్యూట్ తన ముందు జీవితంలో డైల్యూట్ చేసేసుకుని దాన్ని ఎవరి వాళ్ళకి డైల్యూట్ చేసేసి ఆఖరికి వేదాంతం అంటే ఎలా తయారైందంటే ఆ నీ కోరికలన్నీ తీర్చడానికి నేను ఉపాయాలన్నీ చెప్తానని నీ లెవెల్కి వచ్చింది వేదాంతం కోరికల్ని పక్కన పెట్టి నిష్కామ కర్మయోగము నిష్కామంగా భక్తి నిష్కామ నిష్కామం అనే మాట వినపట్టం లేదు ఎక్కడ ఎక్కడైనా వినపడుతుందా వినపట్టం అసలు ఆ మాట ఎవరో అన్నం మానేశారు వెండం మానేశారు మీరు పూజిస్తే మీ కోరికలు తిరతాయని లేకపోతే పుష్కల స్నానం చేస్తే కోరికలు తిరగా ఎంతసేపు ఇదే కానీ ఒక నా దగ్గరికి వచ్చారు వచ్చి మన్యు సూక్తం చెప్పండి అన్నారు అంటే నేను అన్నాను ఏం చేస్తాను మన్యు సూక్తం అన్నది మీకు అసలు ఏ సూక్తాలు వచ్చినా చెప్పండి ముందు మీకు నోటికి ఏ సూక్తాలు వచ్చు ఏమిటి చదువుకున్నా చెప్పండి అంటే నాకేమో పురుష సూక్తం వచ్చు మరి శ్రీ సూక్తం వచ్చా రాదు మరి మన్యు సూక్తానికి కంగారు ఏమొచ్చింది వైనాటి శ్రీ సూక్తం కాదండి శత్రువులను జయించడానికి మన్యు సూక్తం అవసరం అని ఒక ఆయన చెప్పారు అందుకోసం మను సూత నేనేం చెప్పానని తెలుసిన ఇవాళ ఈరోజే ఇవన్నీ కూడా ఈరోజే జరిగాయి నేను ఆయనకు సలహా అని చెప్పానంటే మనకి శత్రువులు ఎందుకండి శత్రువులు ఉన్నారా మీకు శత్రువులు ఉన్నారా నాకు శత్రువులు ఎవరు లేరు మీకున్నారా ఉన్నారా అంటే ఉన్నారు చెప్పడానికి సిగ్గుపడతాడు మనిషి యూ నో దాట్ నా స్వామీజీ ముందు కూర్చుని నాకు శత్రువులు ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడ్డు డిటెక్టివ్ ఏజెన్సీలో అయితే ఉన్నారని చెప్తాడు కానీ స్వామీజీ దగ్గర ఎలా చెప్తాడు డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది మన తిరుమలగిరిలో ఒకటి ఉంది చాలా ఉన్నాయి కూడా నిజంగా సో శత్రువులు ఉన్నాయని ఏం చెప్తే శత్రువులు ఉన్నారా మీకు నేను నేను ఇంకా సమాధానం అపేక్షించకుండా నేనే చెప్పాను ఉండకూడదు శత్రువులు ఒకవేళ ఉన్నా కూడా మీరు మీ మనస్సులో ఆ శత్రుభావాన్ని విడిచిపెట్టండి ఎందుకు మను అంటే కోపము అర్థం కోపాన్ని ప్రశంసించే సూక్తం మీకెందుకు మరి వేదంలో ఉంది కదా వేదంలో చాలా ఉన్నాయి వేదం సూపర్ మార్కెట్ లాంటిది అనేకం ఉంటాయి ఉన్నవన్నీ మీరు ఇప్పుడు పెట్టుకోవడం వేదంలో ఇంకా అనేకం మీరు సంధ్యావనం రెగ్యులర్గా చేస్తున్నారా సంజావనం నిత్యం చేయాలనుంది వేదంలో మీరేమో ఉపాకర్మ చేస్తున్నారా వేద వ్రతాలు చేస్తున్నారా ఈ వేదం లేదు మన్యు సూక్తం కావాల్సి వచ్చిందా ఎందుకు ఏం చేసుకుంటారు మన్యు సూక్తం అంతేకాదండి ఫలానా శాస్త్రి గారు చెప్పారని ఆయనకి తెలియదు మీకు మీకు అప్ప చెప్పారు ఆయన ఆయన ఈ ఈజ్ రాంగ్ అండ్ యూఆర్ రాంగ్ ఐ టోంట్ హెల్ప్ అండ్ సో ఐ అడ్వైజ్ నిమ్ ఐ హోప్ ఈ ఘాట్ హీవ్ ది పాయింట్ సో ఈ విధంగా మనస్సుని చాలా క్లీన్గా అట్టి పెట్టుకోవాలి సాధన చతుష్టయం లేకుండగా అసలు వాడు వేదాంతానికి పనికిరాడు వేదాంతం అంటే ఇదిగో ఇదో ప్రొఫెషనలిజం ఇదో ప్రొఫెషన్ సో మీకు జాతకాల్లో తేడాంటే మేము సరిచేస్తాం గ్రహాల్లో తేడాలు సరిచేస్తాం నక్షత్రాల్లో తేడాలు సరి మీ యోగాలు మేము సరిచేస్తాం ఇదే వేదాంతం అంటే వేదాంతం అంటే యు ఆర్ ఎస్సెన్షియల్లీ డివినిటీ ఇట్ సెల్ఫ్ అనే సత్యాన్ని ఆ సత్యం వైపుకి ఈ వీని యొక్క మనస్సుని మళ్ళించేటువంటి ప్రయత్నం దానికి వేదాంతం అడిగారు కనుక సర్వతో విరక్తే వైరాగ్యము చాలా ప్రధానమైనటువంటి విషయం అప్పుడు మాత్రమే మీరు ఆ ఓంకార ధ్యానాన్ని చేయగలుగుతారు తర్వాత వాక్యం ఉన్నాం తతేదనాదుర్ధ్వం శరవత్ తన్మయో భవేత్ తత సో తత అంటే తరువాత మంత్రం ఏంటంటే శరవత్తన్మయోగం ఏంటే ఓకే ఆ విధంగా మీరు ఓంకారంలో ఆ పరిచ్ఛన్నమైన వ్యక్తిత్వాన్ని ఆరూఢము చేసి ఓంకారంలో ఆరూఢం చేసి ఓ అనేప్పటికీ ఆ వ్యక్తిత్వము ఓంకారంలో విలీనం అయిపోతుంది దాంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి నేను మెడిటేషన్లో ఇంట్రొడ్యూస్ చేసి చెప్పిండి అమెరికాలో చెప్పేవాడిని స్టేజెస్ కింద కూడా చెప్పేవాడి అంటే అకారం ఉకారం అకారంలోని సో ఓమ్ అంటే మళ్ళీ ఆవుమ్ అనుకూడదు మళ్ళీ అలాగా దట్ ఈస్ రాంగ్ ఆవు కొంతమంది ఆవుమ్ అంటారు దట్ ఈజ్ అబ్సొల్యూటీ రాంగ్ ఈ ఆవుమ్ అనేది ఆ సౌండ్ అది ఇట్ ఈస్ ది మోస్ట్ అన్యాచురల్ సౌండ్ వెగినెస్ట్ ఆల్ గ్రామర్ ఆల్ లాజిక్ ఈ ఆవుమ్ అనే సౌండ్ మీరు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడే నిద్ర లేచినటువంటి ఈ కుక్కలు ఉన్నాయి చూసారా అవి చేస్తాయి ఔమ్ అనే సౌండ్ అవి చేస్తాయి తెప్పిస్తే మోస్ట్ అన్ సౌండ్ ఇట్ ఈస్ యూ షుడ్ నాట్ డూ దాట్ అవు ఇస్ ఔమ్ ఈస్ రాంగ్ సో ఓమ్ ఇట్ ఈస్ ఓ ఇట్ ఈజ్ నాట్ ఓమ్ ఓమ్ మీరు ఆ దంతాలని ఓష్టానికి అది త్వర వ్యక్తికి ఉన్నాయి ఓ మొన్న ఓ వేద పండితులు వచ్చారు నా దగ్గరికి ఏదైనా అనువాకం చెప్పండి అగ్నిర్నస్పాత్ కృత్తికా ఓం ఓం ఓం కృత్తికా నక్షత్రం ఓం ఓం ఓం అంటే నేను ఏమిటండి ఈ ఓం ఓం ఓం ఏమిటండి అంటే ఈ మధ్యన ఈ నక్షత్ర అనువాకాలకు మేము అలా చెప్తున్నాం మీరు అలా చెప్పచ్చు మీరు మామూలుగా ఉన్నదాన్నే చెప్పండి అనువాకం క్రమం చెప్పే పద్ధతులనే చెప్పండి అంటే ఆయనప్పుడు ఆయనకి తెలుసు అలాగా ఒరిజినల్గా ఆయన అలా చెప్పుకోలేదు తర్వాత దీన్ని హీ హీ అస్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ లెటర్ ఐ టోల్ డోంట్ డూ దాట్ ఆ తర్వాత నేను ఆయనతో అన్నాను కూడా ఏమిటండి ఓం అంటున్నారు ఏమిటి ఓం హరిహి ఓం అంటారా హరిహి ఓం అంటారా అని కూడా అన్నాను సో ఓ మీరు వంద ఓములు రెండో మూడో నాలుగో ఐదో పదో ఓం అంటే చాలు కానీ అని ఓం మాత్రం అచ్చు ఆ పెదవులు దంతాలని స్పృశించకూడదు ఒక రస్య దంతో దంతాన్ని పదానికి స్పృశించారంటే అది అది అయిపోతుంది కాబట్టి ఓ సో ఓంలో ఆరంభం ఉంది ఆరంభం ఇక్కడి ఆరంభం ఆ ఆరంభ పార్ట్ ఓం అంటే యూ కెన్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ సో క్లియర్గా ఆరంభము అంతము తెలుస్తుంది అంతం అకారం ఆరంభం అయినట్టు ఇక్కడ ఆరంభం అయింది కదా ఓ ఆరంభం అకారం మధ్యలో మీకు అలా గ్రో అయ్యి తగ్గింది కూడా హైపిచ్చి లాగా వచ్చింది సౌండ్ వచ్చింది కదా అది ఉకారం సో ఓ అని చెప్పేప్పుడు మొట్టమొదట ఆరంభ మూడు లెవెల్స్ కింద మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే దానికి నాలుగైదు మాత్రలో టైం ఉంది You are, you are uttering it in a, in a period of 2-3 seconds సెకండ్స్ కాబట్టి ఫస్ట్ మీ త్రీ సెకండ్స్ అనుకోండి త్రీ యూనిట్స్ త్రీ సెకండ్స్ ఆర్ త్రీ యూనిట్స్ ఆఫ్ టైం సో ఫస్ట్ యూనిట్లో ఈ దేహభావాన్ని విలీనం చేస్తారు సెకండ్ యూనిట్లో మనస్సు విలీనం చేస్తారు స్థూల శరీరము సూక్ష్మ శరీరము థర్డ్ యూనిట్ మకారంలో ద సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అంటే నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని సర్వము నుంచి విడివడి ఉన్నాను అనేటువంటి ఒక భావనలో మనం జీవిస్తూ ఉంటాం ఆ భావనని అంటే ఐసో సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ నేను విడిబడి ఉన్నాను సర్వము కంటే భిన్నంగా సెపరేట్గా ఉన్నాను అనే భావనని దాన్ని ఆ మకారంలో విలీనం చేస్తాను మొత్తం మూడు విలీనం అయిపోతాయి వలస పెట్ట క్రమంలో విలీనం అయిపోయిన తర్వాత యు ఎండప్ ఇన్ సైలెన్స్ అంటే జస్ట్ మెర్జిన్ టు దట్ సైలెన్స్ and be, I'm not saying అండ్ బీ ఐమ్ నాట్ సెయింగ్ బీ సైలెంట్ నా బీ ది సైలెన్స్ బి సైలెంట్ కాదు బీ సైలెంట్ అంటే సైలెంట్గా ఉంది కూడా ఉన్నాడు కాదు అలా కాదు బీ ది సైలెన్స్ ఆ సైలెన్స్ డిస్టర్బ్ అయిపోతుంది కొంతసేపు అయ్యేపటికి సైలెన్స్ malli అవగానే don't wait till వెయిట్ టిల్ ఎంటైర్ సైలెన్స్ డిస్టర్బ్ అయి మళ్ళీ ఏవేవో సంకల్పాలు వచ్చేదాకా wait చేయం మళ్ళీ సైలెన్స్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ సంకల్పం పుడుతోంది అని మళ్ళీ సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ వచ్చేస్తుంది మనస్సు తెలుస్తూ ఉంటుంది బాడీ కూడా తెలుస్తూ అంటే అన్ని మొత్తం అంతా సంసారమంతా మళ్ళీ సిద్ధంగా ఉంది సో నా వై నెక్స్ట్ ఓం కాబట్టి ఎన్ని ఓములు చెప్పారో అన్నది ఇంపార్టెంట్ కాదు కనుక ఈ విధంగా శరవ తన్మయో భవేత్ ఓంకారము పూర్తయ్యేపప్పటికీ యు మెర్జిన్ టు దట్ సైలెన్స్ అండ్ బి ది సైలెన్స్ మళ్ళీ ఆ సైలెన్ మనస్సు మళ్ళీ అది డిస్టర్బ్ అయిపోతుంది సైలెన్స్ డిస్టర్బ్ అయిపోవడం అంటే ఏమిటి మళ్ళీ మనసు యాక్టివ్గా తయారైందని అర్థం అంటే అర్థం ఏంటనమాట ఆ సైలెన్స్లోనే స్పందన ఆరంభమైంది ఆ సైలెన్స్ అది చైతన్యం అది నిశ్శిబ్దం చైతన్యం ఆ చైతన్యం నుందే స్పందన ఏర్పడింది అని ఆ సైలెన్స్నే బ్రహ్మని మనం పూర్ణము బ్రహ్మ అది టైమ్లెస్ అండ్ స్పేస్లెస్ కనుక ఆ సైలెన్స్ అనే బౌద్ధులు శూన్యము అని అంటారు పోలేండి అందాన్నే ఉంది అది శూన్యం విత్ రిఫరెన్స్ టు ది వరల్డ్ ఇట్ ఈస్ శూన్యం విత్ రిఫరెన్స్ టు ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఈస్ పూర్ణం పేరు దాని స్వరూపాన్ని బట్టి పూర్ణం అని అద్వయం మనం అంటాము దానికి ప్రపంచంలో ప్రాపంచిక విషయాలన్నీ కూడా అక్కడ అంతర్ధానం అంతర అంతరించిపోయాయి కాబట్టి అబ్సెంట్ అయిపోయాయి కాబట్టి దానికి శూన్యమో అని ప్రపంచ దృష్ట్యా శూన్యము అని బౌద్ధులు అన్నారు అదే మ్యాటర్ బట్ ఎవరు మేబీ దేమ్ నేమ్ గురించి దెబ్బలాడనవసరం విష్ణువా శివుడు పేరు గురించే కదా దెబ్బలాడుకునేది ఆ దెబ్బలాట అనవసరం పేరే కాదు ఇప్పుడు విష్ణువు ఈయన శివుడు వాళ్ళ మామగారు కాదు ఏది కాదు ఈయన చూసింది లేదా ఆయన పేరు గురించి దెబ్బలాట శుద్ధ అనవసరం సో తత్వం తత్వం దర్శించిన తర్వాత నీకే తెలుస్తుంది తత్వం గురించి దెబ్బలాటే కాబట్టి సో ఆ శరవత్ తన్మయో భవేత్ సో బాణము లక్ష్యంలో కలిసిపోయిన విధంగా ఈ ఓంకారం పూర్తయ్యేపప్పటికీ ద ఇండివిజువల్ ఎలాంగ్ విత్ ది బాడీ ఐడెంటిటీ ఐడెంటిటీ విత్ ది మైండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ దానికే కారణ శరీరము అంటారు దానిని కూడా ఇవన్నీ కూడా శరల్లాగా శరం లక్ష్యంలో కలిసిపోయినట్టుగా ఓంకారం యొక్క సహకారంతో ఆ నిశ్శబ్దంలోకి అవతరించే దిగిపో నిశ్శబ్దంలో కలిసిపోతాయి అది శరవత్తన్మయో భవేత్తంటే దీని మీద ఇంకో చిన్న అనాలసిస్ ఇప్పుడు ఇక్కడ శరము శరము వృత్తి మనోవృత్తి మనస్సు అంటే మనోవృత్తి అర్థం మనస్సు బాణం ఈ బాణము చైతన్యంలో చైతన్యం లక్ష్యం ఆత్మచైతన్యం లక్ష్యం మనస్సు బాణం అంటే తరంగము సముద్రంలో కలిసిపోవాలి తరంగానికి ల ల ల సముద్రం అలాగనమాట సో ఈ వృత్తి యొక్క నేచర్ ఏమిటో తెలిస్తే ఈ విలీనమయ్యే ప్రక్రియ ఈజీ అయి ఉంటుంది యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే సాధారణంగా మనం వృత్తి ద్విధం ఇది బౌద్ధులు కూడా ఇలాగే అనలైజ్ చేస్తారు వాళ్ళు ఏమంటారంటే సో ప్రవృత్తి ఆలయము అని రెండు పేర్లు పెడతారు వృత్తి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు దానికి ప్రవృత్తి అని పేరు మనస్సు బయటికి వెళ్లకుండగా తనలో తానే ఉన్నప్పుడు ఆలయము అని పేరు బయటికి వెళ్ళడం అంటే ఏమిటి ఇదమాకారాన్ని పొందుతూ ఉంటుంది సో ఘటము ఘటాన్ని చూస్తారు సో ఘటాకారాన్ని పొందింది మనస్సు ఘటాకార వృత్తి అది ప్రవృత్తి అంటారు బయటికి వెళ్తోందిగా ఎవరితో ఎదుర్కొన్నా మనిషి కనపడతాడు ఆ జ్ఞానం కలుగుతుంది సో ఈ విధంగా ప్రపంచంలో బాహ్యమునందలి పదార్థములను తెలుసుకుంటూ ఆ విధంగా మనస్సు స్పందిస్తూ ఉన్నట్లయితే అటువంటి స్పందనకి ప్రవృత్తి అని పేరు కానీ చిత్రం ఏమంటే ఈ ప్రవృత్తికి మూలంలో అహంవృత్తి ఉంటుంది అహంవృత్తి లేని ప్రవృత్తి ఉండదు మీరు ఘటం ఇలా ఉండండి మామూలుగా నేను ఘటాన్ని చూశాను అనుకోండి ఘటాన్ని ఇగ్నోర్ చేసి ఘట వెనకాలన్న మనిషిని చూస్తే అది వేరే సంగతి కానీ ఘటాన్ని చూసినప్పుడు మనస్సు ఘటవృత్తి రూపంగా ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం ఘటవృత్తి మనస్సు యొక్క సర్ఫే మనస్సులో లెవెల్స్ ఉంటాయి మనస్సు అలాంటిది దాంట్లో లెవెల్స్ ఉంటాయి మనస్సు లక్షణం అటువంటిది మాట్లాడినప్పుడు మాట్లాడి గవరు నేను మాట్లాడుతున్నాననే సంగతి నాకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాంట్లో రెండు లెవెల్స్ వచ్చాయి కదా సో అలాగనమాట సో ఇప్పుడు ఘటాకార వృత్తి ఉన్నది అది మనస్సే ఈ ఘటాకార వృత్తి ఎప్పుడైతే ఏర్పడిందో అయం ఘట అనే జ్ఞానం కలగదు అహం గటం పశ్యామి అని జ్ఞానం కలగదు అహం సంబంధం లేని జ్ఞానం ఉండదు చాలా చిత్రమైన విషయం కొన్ని సందర్భ కొన్ని సందర్భాల్లో అహం ఇదం రెండు విలీనమైన జ్ఞానం ఉంటుంది నేను మీకేమిటో చెప్తానది బట్ సాధారణంగా ద్రష్టాదృశ్యము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్తో కూడినటువంటి జ్ఞానమే మనకి కలుగుతూ ఉంటుంది కాబట్టి ఘటాకార వృత్తి ఘటవృత్తి ఎప్పుడైతే కలిగిందో సైమల్టేనియస్గా ఈ ఘటమును తెలుసుకుని వాడను నేను అనేటువంటి అహంవృత్తి కూడా ఉంటుంది అహంవృత్తి లేకుండగా ఇదం వృత్తి ఉండదు కానీ ఇదం వృత్తి లేకుండగా అహంవృత్తి ఉండొచ్చు ఇప్పుడు కళ్ళు మూసుకునే నాలో నేనే మనోరాజ్యం మనోరాజ్యం అంటారు అంటే వాళ్ళు వాడే అంతర్మనం అవుతూ ఉండటం దానిలో దాన్ని ఏదో భావించుకుంటూ ఉండటం సో ఇక్కడ అక్కడ ఇదం వృత్తి అంతా అహం వృత్తే ఉదాహరణకి ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ గాయ్ అని ఉందనుకోండి నేను దురదృష్టం ఉంటుంది అన్నారు దురదృష్టం అనేది ఇదం కాదు ఇక్కడ దురదృష్టం అనేది ఎదుర్కొండగా ఉన్నదేం కదా ఇదం కాదు కాబట్టి తన గురించి ఒక భావన అది పూర్తిగా అహంవృత్తి ప్రధానంగానే ఉంటుంది దాంట్లో ఇదమే ఉండదు అసలు నిజానికి ఇదం ఉన్నంతసేపు ఈ అహంవృత్తి అంత బలంగా ఉండదు కూడా ఇదం ఏదో చూస్తూ ఉన్నారనుకోండి నేను దూరదృశవంతుణ్ణి నేను భాగ్యవంతుణ్ణి ఇవన్నీ గుర్తుకే రావు కూడా ఈ చూడడం మానేసి మీలో మీరు మనోరాజ్యం చేసుకుంటున్నప్పుడు మాత్రమే ఈ అహంవృత్తి బాగా బలంగా ఉంటుంది కాబట్టి ఇదం వృత్తికి ప్రవృత్తి అని పేరు అహంవృత్తికి ఆలయము అని పేరు బౌద్ధుల యొక్క లాంగ్వేజ్ బౌద్ధులు ఆ భాషను వాడతారు ప్రవృత్తి ప్రవృత్తి విజ్ఞానము ఆలయ విజ్ఞానము అని వాళ్ళు విజ్ఞాన శబ్దం వాళ్ళు విజ్ఞాన శబ్దాన్ని తరచుగా వాడతారు కదా క్షణిక విజ్ఞానవాదులు సో వాళ్ళు విజ్ఞాన సో ఆ విజ్ఞానాన్ని వాళ్ళు విన్నానము పాళీ భాషలో విన్నానము అని అంటారు విజ్ఞానమేది సో ఈ ప్రవృత్తి విజ్ఞానము ఆలయ విజ్ఞానము ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఓంకార ధ్యానంలో ప్రవృత్తి విజ్ఞానానికి కట్టుబాటు చేసేయాలి దట్ ఈజ్ పుట్ ఆఫ్ ముందు ప్రవృత్తి ఇదమూర్తి ఇంకా సో శబ్దాలు వినడం మానేస్తారు రూపాలను దర్శించడం మానేస్తారు అంచేతనే నేను చెప్తూ ఉంటా ప్రవృత్తి ఇదం ప్రవృత్తి విజ్ఞానం పూర్తిగా ఆగిపోవడం కోసమే అగరబత్తి పెట్టుకోవద్దు క్రీ క్రీ క్రియ అని చెప్తాను అందుకోసమే అలాగే ఒక ఆసనం ఒకటి ఫిక్స్ చేసుకుని ఇంకా ఆ ఆసనం మళ్ళీ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయని విధంగా దాన్ని ఫిక్స్ చేసేసుకుని ఇంకా అదే మార్చకుండా ఉంచేయటం సపోజ్ నిన్న కూర్చున్న ఆసనం తీసేసి ఇంట్లో వాళ్ళు కొత్త ఆసనం వేశారనుకోండి ఈయన పాపం చాలా మెడిటేషన్ చేసేస్తున్నారని ప్రేమతోటి ఒక ముఖం ఆసనం వేశారనుకోండి ఇవాళ రోజంతా ఇంకా ఆ ఆసన ఉంటాడు అదే అదే స్పర్శ మెత్తటి స్పర్శ తెలుస్తూ ఉంటుంది ఓహో వీళ్ళు ఆసనం పెట్టారు బాగుంది ఈ ఆసనం అని దాని మీదే ఉంటుంది మనసు కాబట్టి స్పర్శ స్పర్శ జ్ఞానాన్ని కూడా విత్డ్రా చేసేయాలి అని చెప్పినే ఫిక్స్డ్ ఆసనం పెట్టుకోవటం ఫ్యాన్ వేసుకునే పద్ధతిలో ఒకే స్పీడ్లో అదే అదే స్థిరంగా ఇంకా దాన్ని మీరు ఇగ్నోర్ చేయగలిగే విధంగా ఫ్యాన్ వేసుకోవటం సో మొత్తానికి ఈ ఇంద్రియ జ్ఞానాలు ఇదం కూడా బంధు పెట్టేస్తారు ఇంక ఇప్పుడు ఆలయ విజ్ఞానం ఉంటుంది ఆలయ విజ్ఞానాన్ని కూడా మీరు ఆలయ విజ్ఞానమే దా దాన్ని కూడా దాంట్లో మళ్ళీ ఆలయ విజ్ఞానంలో రెండు రకాలు అహం అహం ప్రధానం అహం కర్త భోక్త అనే అహం నందు కర్తృత్వ భోక్తృత్వాలని అధ్యారోపణ చేసుకుంటే దాన్నే అహంకారము అని సో ఈ అహంకార విశిష్టమైన ఆలయ విజ్ఞానము మీకు కొనసాగినంత కాలము మీరు మెడిటేషన్ చేయలేరు మీ వల్ల వదా మెడిటేషన్ అది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి అహంకర్తా భోక్త అనేటువంటి దృష్టికోణం ఉండదు ఉండకూడదు చేతనే అహంకారం ఉండకూడదు అమానిత్వం అదంభిత్వం అని మొత్తం మే చెప్తాడు శ్రీకృష్ణుడు మానము దంభము రెండూ ఉండకూడదు మానము అంటే నేను అనే ఒక నా కమాండ్ డిమాండ్ రెస్పెక్ట్ యూ షుడ్ నెవర్ డిమాండ్ రెస్పెక్ట్ యూ షుడ్ ఓన్లీ కమాండ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ డిమాండ్ చేసేడంటే వాడు హీ ఈజ్ ఇన్కంప్లీట్ పర్సన్ మన సమాజంలో నేను చూశాను అల్లుడు అత్తమాముల దగ్గర నుంచి రెస్పెక్ట్ని డిమాండ్ చేస్తుంది అత్తమావల దగ్గర నుంచి తర్వాత బావమరుగుల దగ్గర నుంచి వీడికి ఛాన్స్ ఇస్తే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గర కూడా డిమాండ్ చేస్తారు కానీ వాళ్ళు ఇవ్వద్దు అత్తమా భావమరుగుల ముందే మానేస్తారు తర్వాత అత్తమాములు మానేస్తారు తర్వాత భార్య కూడా మానేస్తుంది వీడు డిమాండ్ చేయడం మిగిలింది కానీ ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు అదే కమాండ్ చేశారనుకోండి వాళ్ళు అంతకాలము కూడా అలా రెస్పెక్ట్ ఇస్తూ ఊళ్ళో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి డిమాండ్ చేయకూడదు ఇప్పుడు కమాండే చేయాలి సో అమానిత్వం అదంభిత్వం అదంభిత్వం అంటే ఏమిటి నేను ఇదో ధ్యానం మధ్యకాలంలో బాగా చేస్తున్నాను అనేటువంటి దృష్టి కూడా కలగకూడదు తర్వాత ఎదర వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం ధ్యానం చేయటం ఇప్పుడు పెద్ద పెద్ద విభూతులు పెద్ద పెద్ద నామాలు దేనికి పెట్టుకోవటం ఎదురు వాళ్ళకు కొంచెం దృఢంగా కనపడటం కోసం అలాగే పెద్ద పెద్ద మాలలు చాలా పెద్ద పెద్ద వేషాలు దేనికోసం వాట్సాప్ జన్మస్పీ సమ్ లాజిక్ ఏంటి ఇప్పుడు ముందు మాల వస్తున్న తర్వాత మనిషి వస్తాడు ఈ ప్రజెన్స్ది మాలా ఫస్ట్ మాలని ప్రజెంట్ చేస్తాడు పెద్ద దట్టమైన మాల ఒకటి వేసుకుని ప్రజెంట్ చేస్తాడు సో హీ హ్యాస్ సో many థింగ్స్ టు ప్రజెంట్ అవన్నీ ముందు వస్తాయి తర్వాత అసలు మనిషి వస్తాయి ఇప్పుడు వాజ్పేయి గారు వస్తున్నారు ఎలక్షన్ మీటింగ్లో వాజ్పేయి గారు వస్తున్నారంటే ముందు ఆయన వచ్చే తర్వాత అన్నీ వస్తాయా లేకపోతే ముందు అన్నీ వచ్చే తర్వాత ఆయన వస్తారు సో అలాగా దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రజెంటేషన్ లోక వ్యవహారానికి అవసరమేమో నాకు తెలియదు కానీ అది దంభానికి దారితీస్తుంది సో ఆ విధంగా అహం అహంవృత్తి కలుషితమైపోతే ఆలయ విజ్ఞానం కలుషితంగా ఉంటే మీరు ధ్యానం చేయలేకపోతారు అహం వృత్తి చాలా సింపుల్గా సరళంగా బక్క చిక్క ఉండాలి బక్క చిక్క ఉండడం అంటే లైట్గా ఉండాలండి పాజిటివ్గా చెప్పాలి ఆయన హీజ్ లైట్ అంటే హీజ్ హెవీ అంటే విచ్ ఈజ్ ది గుడ్ క్వాలిఫికేషన్ లైట్ సో అహం అన్నది ఉంటుంది అహంవృత్తి ఉంటుంది ఎందుకంటే ఇదం అహం వృత్తి ఉంటుంది కదా ఇదం మీరు నిరా నిరాకరించారు కానీ బై హ్యాబిట్ అహం వృత్తి ఉంటుంది అది చాలా క్లీన్ అండ్ లైట్గా తేలికగా ఉండాలి డిస్ప్లేటెడ్ అహం వృత్తి ఉండాలి అప్పుడు ఆ అహం బాణము ఆ బాణాన్ని ఓం మీద పెట్టగానే అది వెళ్ళి చాలా సరళంగా విలీనం అవుతుంది ఇప్పుడు బాణం ఒక టన్ను బరువు ఒక కేజీ బరువు ఉందనుకోండి బాణం దాని మీద ధనుస్సు మీద మీరు పెడుతుంటే అది ఇలా కిందకు వంగిపోతూ ఉంటుంది బరువుకి ఎంచైతే బాణము అగ్రభాగమైన మెటల్ ఉంటుంది ఈ బాణం కూడా మిగిలినది ఏముంటుంది చెక్ ఉంటుంది వుడ్ అన్ను ఉంటుంది వుడ్ కూడా కాదు రీడ్ ఉంటుంది రీడ్కి తిన్న లోపల బో బోలగా ఉంటుంది దాంట్లో బరువు ఉండదు మళ్ళీ చెక్క మళ్ళీ చెక్కంటే బరువైన ఏదో మధ్య చెక్క ఏదో పెట్టారనుకోండి ఈ బాణం బరువు కనుక దిగిపోతుంది మళ్ళీ లైట్గా ఉంటుంది రకాల ఫెదర్స్ పెద్ద ఎందుకని టు మేక్ దట్ లైట్నెస్ ఈవెన్ ఫర్ సో బాణము స్ట్రాంగ్గా ఉండాలి లైట్గా ఉండాలి దట్ లైట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అప్పుడే మీరు టార్గెటింగ్ చేయగలుగుతారు లేకపోతే హెవీ బాణం పెట్టారనుకోండి మీరు అలా ఎదురుకుండగా ఆ గోడ ఏదన్నా టార్గెట్ చేసి విధులు అది ముందు వీడి కాలం ముందు పడుతుంది ఆ హెవీనెస్కి ఆ ఫరాబులకి ఆ ట్రాజెక్టరీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి వీడి కాలం ముందే పడుతుంది కాబట్టి బాణము ఎప్పుడూ కూడా లైట్గా ఉండాలి అహం బాణం స్వపాధిక చైతన్యమే బాణము నిరుపాధిక చైతన్యం లక్ష్యం ఇక్కడ ఉపాధి అంటే పరిచ్ఛన్నమైన వ్యక్తిని నేను అనే ఒక భావన వాడే కా మరి మెడిటేషన్ కాబట్టి స్వపాధిక ఉపాధితో కూడుకున్నటువంటి అహం ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వము అదే బాణము అది లైట్గా ఉండాలి ఉపాధి ఉంటుంది కానీ చాలా లీన్గా ఉండాలి అహంకారము అవి ఉండకూడదు ఎంత లైట్గా ఉంటే అంత మంచిది ట్రావెల్ లైట్ ప్రయాణం చేసేప్పుడు ట్రావెల్ లైట్ ఇంకే నేను అలా అంటూ ఉంటాను నేను హెవీగానే ట్రావెల్ చేస్తాను ఎందుకంటే నాకు పుస్తకాలు బరువు ఉంటుంది సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎప్పుడు నాకు పుస్తకాలు మోత ఒకటి ఉంటుంది ఏవో పుస్తకాలు పట్టుకెళ్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు అడుగుతారు నేను ఇవ్వగలిగిన ఓ పుస్తకమే కదా కాబట్టి ఓ పుస్తకాలు బ్యాగ్లో వేసుకుపోతాను వాళ్ళు ఏదైనా రణం పెట్టి నా చిన్న చేతికి ఒక ఒక పుస్తకం వాళ్ళకి ఇవ్వచ్చాను కొంచెం పుస్తకాల బరువు ఉంటుంది బట్ అదర్వైజ్ Travel ట్రావెల్ లైట్ ట్రావెల్ లైట్ అంటే లివ్ ఏ సింపుల్ లైఫ్ అని అర్థం లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్రావెల్ కాబట్టి సరళంగా జీవిస్తుంటే ఆ సోపాధికమైన అహమ్ము బాణము నిరుపాధిక చైతన్యం అంటే ఎట్రిబ్యూట్ awareful existence. Adhe, that is what you are. I am అర్థం అదే adhe, adhe lakshyam. బాణము లక్ష్యము రెండు మీ హృదయంలోనే ఉన్నాయి దిస్ ఈ జర్నీ ఫ్రమ్ journey from yourself to yourself. మీకు ఇంత చెప్పిందరో అది ఇది కూడా చెప్తాను మీరు ఆ నిరుపాధిక చైతన్యంలో మీరు కొంతసేపు ఉండగలిగితే ఓంకార ధ్యానం వల్ల మీకు లభించేటువంటి శక్తి శారీరకంగా పుష్టి లభిస్తుంది ఎందుకంటే సమస్తము దాని నుంచే ఆ నిరుపాధిక సత్త నుంచే ఉదయిస్తుంది ప్రాణశక్తి బాగా పరిపుష్టంగా ఉంటుంది ఇష్యూస్ మనస్సు బలంగా తయారవుతుంది విజ్ఞానం బలంగా తయారవుతుంది సో మీ జీవితమే పునీతమైపోతుంది సర్వము అక్కడి నుంచే వస్తుంది అన్ని ఆశీస్సులు కూడా ఆ నిరుపాధికి చైతన్యం నుంచే వస్తాయి బయట నుంచి రావు ఆశీస్సు కాబట్టి మీకు ఉల్లాసం కలిగిందనుకోండి ఆ నిరుపాధికి చైతన్యం నుంచే ఆ ఉల్లాసం వస్తుంది మీకు మంచిగా ఫీల్ హెల్దీ అనుకోండి ఫీల్ గుడ్ ఫీల్ హెల్దీ ఆ నిరుపాధిక చైతన్యం నుంచే ఆ ఫీల్ గుడ్ అని ఇప్పుడు అంతటా వినపడుతుంది సో ఆ ఫీల్ గుడ్ అనే ఫ్యాక్టర్ నిరుపాధికి చైతన్యం నుంచి వస్తుంది అమెరికాలో వెల్నెస్ సెంటర్ వాళ్ళు వాళ్ళు కొంచెం ఇలాంటి పదప్రయోగాలు గ్రామాన్ని పక్కన పెట్టి చేస్తూ ఉంటారు వెల్నెస్ సెంటర్ అని అంటారు వెల్నెస్ సెంటర్లు ఎక్కడ ఉంటాయో తెలుసునండి మేజర్ హాస్పిటల్ పక్కన ఉంటుంది ఈ హాస్పిటల్లో వాడు హార్ట్ హార్ట్ ఏదో టెస్ట్ సర్జరీ చేయించుకుని అక్కడ కన్వాలిజమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వెల్నెస్ సెంటర్ వస్తాడు కదా మీరంటారు ఇదంతా అయ్యాక ఎందుకు ముందే వచ్చింటే పోయిదని వేసింది లేకపోతే సో అక్కడ బోలతో డబ్బు ఖర్చు పెట్టి రెండు నెల పదిహేను రోజుల హాస్పిటల్లో సర్జరీ మేజర్ సర్జరీ అయిన తర్వాత వెల్నెస్ సెంటర్కి వస్తాడు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్ ఐద్యూ మేజర్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వెల్నెస్ సెంటర్కి వచ్చి మీరు ధ్యానం చేయాల్సి వచ్చిందంటే సో వాట్ ఇస్ ఇట్ ప్రూవ్ ఈ సర్జరీ It is supposed to solve the problem entirely, but no. It doesn't do that. Bypass surgery చేస్తానండి సాల్వ్ అయిపోయింది ఆ ప్రాబ్లం అని అనిపిస్తుంది surgery సర్జరీ చేసి ముందు అలా అనిపిస్తుంది surgery సర్జరీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ యూ హెవ్ టు గో టు వెల్నెస్ సెంటర్ దీని మళ్ళీ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లం ఈజ్ నాట్ సాల్వ్డ్ కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా సాల్వ్ అయ్యే సోర్స్ అదే దట్ ఆత్మ చైతన్యము అది ఏ బ్రహ్మ అది ఏ ఈశ్వరుడు మీరు దానితోటి సంబంధాన్ని పెట్టుకోవడం నేర్చుకోవాలి అదే ఓంకార ధ్యానం అంటే మీరు ఆ సంబంధం పెట్టుకుంటే మీ మనస్సులో ఉన్నటువంటి వికారాలను ఫేస్ చేసే శక్తి మీకు వస్తుంది శరీరంలో ఉండేటువంటి ఇల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి పుష్టి మీకు వస్తుంది అన్ని అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి రామబాణం అది రామజోగి ముందు అని అంటారు దాట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్ కనుక సో ఈ సోపాధికమైనటువంటి నిరుపాధికమైనటువంటి ఆత్మ చైతన్యంలో విలీనం చేసి కూర్చొనుట ద్ వాట్ వన్ హ్యాస్ టు డూ తర్వాత యథాశరస్య లక్ష్యైకాత్మత్వం ఫలం భవతి ఇది శరవ తన్మయోగమైతే అంటే బాణం విడిచిపెట్టడానికి ఫలం ఏమిటి అంటే ఈ బాణం వెళ్ళిపోయి లక్ష్యంలో దూరిపోయి అదే ఫలం దాన్ని అంతే కదండి ఉంటే దృష్టాంతమే లక్ష్యంలోకి వెళ్తే ఈ తోక మిగిలి ఉంటుంది అలా కాదు లక్ష్యంలోకి ఆ మును ఆ అగ్రభాగం అండి ఫిట్ అయిపోతుందంటే అదే దానికి ఫలము సో కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఈ సోపాధికమైన అహము నిరుపాధికమైన అంటే అట్రిబ్యూట్లెస్ అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్స్ అయామ్నెస్ అంటారు సోపాధికమైన అహం అది ఆ అయామ్నెస్ ప్యూర్ అయాం దాన్ని ద సెన్స్ ఆఫ్ అయామ్ కూడా ఏ చైతన్యం నుంచి ఉదయిస్తుందో దట్ ప్యూర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ నిరుపాధికం దాని ఎందు నిలిచి ఉండుత అదే ఫలము లక్ష్యములో ఒకటైపోతుంది లక్ష్య ఏకాత్మత్వం ఇప్పుడు టార్గెట్ గోడకి పెట్టారనుకోండి పక్కన బాణం పడింది అనుకోండి సో టార్గెట్ దారిన టార్గెట్ ఉంది బాణం దారిన బాణం ఉంది ఇప్పుడు టార్గెట్ను కొట్టినట కొట్టనట కాబట్టి అది టార్గెటింగ్ అనిపించకూరు లక్ష్య ఏకాత్మత్వం లక్ష్యంలో కలిసిపోవాలి అప్పుడే అది టార్గెటింగ్ సరిగ్గా అయినట్టు కాబట్టి అహం అనేటువంటి ప్రత్యయమే లేకుండగా ఆ సైలెన్స్లో విలేనివైపో అంచేతనే సైలెన్స్ ఈజ్ గోల్డెన్ సో రాబోతుంది తర్వాత మంత్రంలో వస్తున్న వాక్యం అదే సైలెన్స్ సైలెన్స్ అంటే మీరు సైలెన్స్ ఏకాంతము సైలెన్స్ అంటే ఏంటి సైలెన్స్ ఆఫ్ ది మైండ్ నాట్ సైలెన్స్ ఆఫ్ ది స్పీచ్ అంచేతనే కొంతమంది సైలెన్స్ ఆఫ్ ది స్పీచ్ని పాటించి కాగితాల మీద ఏదో ఇన్స్ట్రక్షన్స్ రాసిస్తూ ఉంటారు అప్పుడు మైండ్ సైలెంట్ కాలేదు స్పీచ్ సైలెంట్ అయింది అంటే దమ వచ్చింది శమం రాలేదు కాబట్టి అది ఆ ప్రాక్టీస్ డిసిప్లిన్ అది అర్థమే అయింది సగమే అయింది ఫిఫ్టీ పర్సెంట్ అయింది పూర్ణం కాలేదు కాబట్టి ఇది సైలెంట్గా ఉండాలి ఎందుకంటే మనస్సు సైలెంట్గా మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు ఇది మాట్లాడతారు సో ఇది సైలెంట్ అయ్యి మనస్సు కూడా సైలెంట్ అయితే అప్పుడు అది వాస్తవమైన సైలెన్స్ కాబట్టి మీరు ఒంటరిగా కూర్చుని ఉళ్ళో వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే దాన్ని ఏకాంతము అని ఎవరు నా బతుకు ఒంటరి బతికి అయిపోయింది నేను అనుకున్నావు ఎవడు లేడు పక్కన అని అనుకున్నాడు అనుకోండి దాన్ని ఏకాంతం అంతా అది ఏకాంతం కాదు ఏకాంతం అంటే నేను ఒంటరిగా ఐ డు మిస్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ ఐఎమ్ కంప్లీట్ ఐఎమ్ happy as I am. I am okay as I am. Wellness. Wellness, welling from within. So, that silence is the only action. If you have a goal, you will work. That means the truth. That is the reality. If you have a sense of understanding, you will also be a mystery. అంటూ ఏమీ సారం లేదు అది ఇంకా నిస్సారమైన ఏమీ సారం లేదు సారము అదువా సైలెన్సే ఇది ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే వాడు మహాపుణ్యం చేసిన వాడు ఉండదు సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే లోకల్లో ఎవరికి సైలెన్స్ మీద ప్రీతి ఉండదు బాధ దానాబజానా మీద ప్రీతి ఉంటుంది తప్పిస్తే సైలెన్స్ మీద ప్రీతి ఉండదు మీరు పో మంచి ఫస్ట్ క్లాస్ భోజనాన్ని కోరుతే కోరనుకోండి భోజన ప్రియులు అనుకోండి మీరు జిజ్ఞాసులు కాలేరు మీరు మంచి ఫస్ట్ క్లాస్ సంగీత ప్రియులు అనుకోండి మీరు జిజ్ఞాసులు కారు ఫస్ట్ క్లాస్ వస్త్రాలు ఫస్ట్ క్లాస్ ముఖమల్లు కోరుకుంటున్నారనుకోండి జిజ్ఞాసలు కారు అలాగే ఫస్ట్ క్లాస్ గంధములను శాండల్ శాండల్ పేస్ట్ మొదలైనటువంటి గంధములు ఏవేవో గంధాలు మనిషి హీ హ్యాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ అటర్లీ మీనింగ్లెస్ పర్షూల్స్ పులుగు అని ఒకటి ఉంది ఈ మధ్యన ఎవరో చెప్పారు నాకు అదొక పులుగో పులుగో పులుగు అదొక మస్క్ అదొక సుగంధ ద్రవ్యం ఓ పశువు ఒక పశువు నుంచి వస్తుంది ఆ డియర్ నుంచి వస్తుంది అదే కాకుండా ఏదో క్యాట్ నుంచి వస్తుందన ఏదో కూడా అంటారు అది కూడా ఉంది ఆ డియర్ ఒకటి ఇది క్యాట్ క్యాట్ నుంచి వస్తుంది ఆ క్యాటిల్ని పెంచుతూ ఉండడం వంద క్యాటిల్ని దాని నుంచి ఆ పులుగు తీస్తూ ఉండడం ఆ క్యాటిల్ని ఏమో కేజెస్లో పెట్టి పెంచుతూ ఉండడం ఆ పులుగు ఒంటికి రాసుకోవడం అదే సుగంధం ఈజీ జిజ్ఞాసు జిజ్ఞాసు అలా ఉంటాడా దేవుడు అంటూ ఉండడం దేవుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తాం అన్నింటికీ దేవుడు ఒకడు లోకువా ప్రొటెస్ట్ చేయడు కదా అజే దేవుడు పేరు మీద అన్నీ నడిచిపోవడం మా పుస్తకంలో ఉండన్న ఎక్కడుందంటే మా పుస్తకంలో ఉందన్న మీ పుస్తకంలో వాళ్ళ పుస్తకంలో ఉంటే వాళ్ళ ఏం చేస్తాం పుస్తకంలో ఉందని ప్రభావిం కూడా లేదు మా పుస్తకంలో ఉందండి పెద్దది ఎబలాట ఆ దేవస్థానంలో దేవుడి పూజ ఎలా చేయాలని పెద్దది ఎబలాట ఆ దెబ్బలాట ఏం కాదు పెట్టేది కాదు సో అది తెలియదు బహిర్ముఖులైపోయారు అంతర్ముఖత్వమే లేదు సో కాబట్టి జిజ్ఞాసు అంటే లోకంలో ఉండేటువంటి ఈ భోగాలని ఈ హడావి ప్రేమించి వాడు జిజ్ఞాసు వెళ్ళవుతుండీ వాడు జిజ్ఞాసే కాదు అసలు వాడు జిజ్ఞాస లక్షణం లేని వాడికి అంటే దీని గురు మీద అభిగచ్చేతన్నారు ఉండటంలోనే అభిగచ్చేత అంటే ఆ జ్ఞానం వైపు ముఖం పెట్టి సంసారం వైపు పృష్టాన్ని చూపించి గోయింగ్ టు ఇట్ దట్ ఈస్ జిజ్ఞాస అభి అభిముఖంగా ఇటు వెళ్తూ ఉంటే పృష్ఠభాగం ఎటుంటుంది అటు ఉంటుంది అలాగనమాట సంసారం పృష్ఠతో కృత్వ శంకరులు అన్నారు అలాగా సంసారం పృష్ఠతృత్వ గురుమేవ గురుం గచ్చేది కాదు గురుమేవ అభిగచ్చేది అభిముఖ్యన గచ్చేది సంసారం పృష్ఠతో అప్పుడు మీరు ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అది ఏ పూర్ణ వస్తువు మిగిలినవి పులుగులు ఈ లోకప్రియతలు ఇవి ఇవన్నీ కూడా అవన్నీ కూడా చేయిజారిపోయివే అవాట్లో మిగిలిది ఏమీ లేదు అంతా మిగతాది అలా అనిపిస్తుంది చాలా ఆకర్షణంగా కనపడుతుంది కానీ ఇంతా కూడా మాయా నగరీహాయ్ సో ఆకర్షణ తప్పిస్తే అందులో సారమైన కాబట్టి సారతత్వం అంతా మీ హృదయంలోనే ఆత్మచైతన్యరూపంగా ఉన్నది తర్వాత తథా దేహాధ్యాత్మ ప్రత్యయ తిరస్కరణైన అక్షరైకాత్మత్వం ఫలమాపాదేత్ర్థి సమ్మరి సదా తదంటే ఆ విధంగా అంటే ఏంటనమాట మనం మనం ఎలా బతు ఉంటాం నేను నేను అంటే దేహ దేహాద్భిమానమే నేను ఆది శబ్దం చేత ఇంద్రియాభిమానం ఇదంతా నేను చెప్పాను ఆది శబ్దం చేత ఇంద్రియాభిమానము మా మనస్ మన అభిమానము మనస్సులో నన్ను నేను చూసుకుంటున్నాను అనుకోవడం మనస్సులో వచ్చే సంకల్పం అంతా కూడా నేనే నన్ను ప్రభావితం చేస్తూ ఉండటం సో దేహాభిమానం ఇంద్రియాభిమానం మనస్సు ఎంగలే అభిమానము ఇవన్నీ ఈ మూడు దేహాది ఆత్మప్రత్యయ తిరస్కారం అభిమానము అంటే ఆత్మప్రతయం అది నేనే అనుకోవడం పేరే నేను నాది అదే అభిమానం అంటే సో దేహము నేను ఇంద్రియములు నేను మనస్సు నేను ఈ ఆత్మప్రత్యయములు మూడింటినీ కూడా తిరస్కరించి కేవలము అక్షర రూపంగా నిలిచి ఉండుత సెన్స్ ఆఫ్ ప్యూర్ బీయింగ్ సెన్షియన్స్ అదే సెన్షియన్స్ అదే చైతన్యము ఆ రూపంగా నిలిచి ఉండుట అది ఏ ఫలము ఈ ఫలము కొత్తగా వచ్చేదేమీ కాదు ఇంకే మనకు దూరం అయిపోయాం కనుక దాని నుంచే ఫలంగా బోధించేలా తప్పిస్తే అది కొత్తగా వచ్చేది కాదు అది మన స్వరూపంలో భాగమే అటువంటి ఆ ఫల ఫలరూపంగా దాన్ని ఫలవ్యాప్తి అంటారు సో ఫలం బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మాత్మయే బ్రహ్మాత్మ రూపంగా అలా నిలిచి ఉండడం సో దీన్ని దత్తాత్రేయ గీతలను అక్కడ చక్కటి చక్కటి దృష్టాంతాలు అవి చెప్పారు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను సో ఇది ఓం అనే ప్రణవము దాని యొక్క సార్ సో ఐ ఎమ్ డన్ విత్ ఇట్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమా పూర్ణమదశ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిహం దర్శ శ్రీకృష్ణార్పణమస్తూ చిన్న మనవి